అందరికీ హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రైజ్ రాట్ ఎంత మంచి అవకాశం ఇచ్చినా దేవునికి కూడా కృతజ్ఞతలు మీరు ప్రేర్ చేయండి సిస్టర్ సుజాత సిస్టర్ గారు ప్రేర్ చేయండి గ్లోరీ సిస్టర్ పాట పాడతారు అలాగే ఈ ఆన్లైన్ స్కై ఆరాధనలో మనము ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాము పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా మహాఘనుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడమైన ఏసయ్య నీకు గొప్ప నామమునకే స్థుతి స్తోత్రంలు చెల్లించుకుంటున్నాం ప్రభ జీవం గిన తండ్రి జీవాధిపతివైన ఏసయ్య మా మధ్యన సంచరిస్తున్న తండ్రి ప్రభ నీ యొక్క జీవం మాతో మాట్లాడుతున్న దేవుడు మమ్మల్ని అనుదినము ఉద్యీవపరుస్తున్న దేవుడవు నీకు వందనాలు వందనాలు వందనాలు ప్రభ ప్రతి ఒక్క బెడ్ తండ్రి ప్రభ మే అడినతి నుంచి అరికాల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభ రచనే నీకు సన్నిధినికి ఆరోగ్యంగా మరి మీరు నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తు స్తున్నాం నాయన మహిమలో నివసించే నా ప్రభ మా మధ్యలోకి దిగి వచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ఒక్క మిడ్డ యొక్క హృదయం ను అంతరంగమును పరిశోధించిన దేవుడు నీకు వందనాలయ్యా ప్రభ ఎలాంటి ఆయాసకరమైన ప్రభ మీకు ఇష్టం లేనిది ఏది ఉన్నా కూడా ప్రభ తుడిచి వేయండి తీసివేయండి నా తల్లి శుద్ధి చేయండి ప్రభ నా తండ్రి నా రక్షకుడ నా విమోచకుడ నా పోషకుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలం నుంచి ఇంతవరకు ప్రభ నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వేలాది వేల వందనాల స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ అనేకులు నా తండ్రి ప్రభ నశించిపోతున్న ఈ సమయంలో ప్రభ నా తండ్రి ప్రభని యొక్క రక్షణ వార్తను ప్రభ మేము వినుటకు రక్షణ వార్తను మేము చాటుటకు ప్రభ నెండి రక్షణ వార్తను మేము పంచుటకు ప్రభ మమ్మల్ని విరివిగా మీరు వాడుకుంటున్న విధానం కొరికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ బయట పరిశుద్ధాత్మ శక్తిని ప్రభ మెండుగా దయచేండిన ఆయన అంత్యకాలం అందు ప్రభానేకుల పైన నువ్వు ఆత్మను కుమ్మరిస్తానన్నావు ఆత్మ పూర్వకంగా ప్రభాంతి నీకు సన్నిధిలో మేము మోకరి వెళ్ళి సన్నిధానంలో నీ యొక్క వినుటకు ప్రభ మాకు అవకాశం కొరకై నీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రభానకు ఈ యొక్క కేబిపీఎం మినిస్ట్రీలో ఫ్యామిలీస్ ఉన్నారు ప్రభ ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరం ప్రభ మీరు తీర్చండి ప్రభాంతని విశ్వాసంలో స్థిరం ప్రభ నెండి మమ్మల్ని నీలబెట్టమని మా పునాదులు బలపరిచి మన ప్రార్థిస్తున్నాం నీ యొక్క వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్ నెండి మన మెండుగా ప్రభా నతని దీవించండి నాయన మాట్లాడండి ప్రభ నతని హృదయంలను ప్రభనతని ఎరిగిన వాడే ఎవరికి ఏ వర్తమానం అవసరమో ప్రభ సమస్తం తెలిసిన వాడో నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యములు ఈ యొక్క కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ అగ్ని కంచుగా వేసి మీకు అగ్ని రథములతో ప్రభ నా తండ్రి ప్రభ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దుష్టుడు మన అతని ఎవరిని ముట్టకుండా నా తండ్రి ప్రభనతని మీకు గొప్ప కార్యంలో మా కుటుంబాలలో జరిగించమని మా బిడ్డలను మా కుటుంబాలన్నిటినీ ప్రభ మీకు మీకు పాద సన్నిధుల తీసుకొని వస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రభనత మీరు మీ యొక్క గాయపడిన హాసంతో ముట్టండి నాయన ప్రతి ఒక్కరి ఆలోచనలు ఎరిన దేవుడవు ప్రభ మా ఆలోచనలకు అవసరమైన వర్తమానం మీరు దయచేయవాడవుతండి ప్రభ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు నా బిడ్డని అంత్యకాలంలో ప్రభ దుర్దినములలో మేము ఉంటుండంగా ప్రభ ప్రతి ఒక్కరిని నిబ్బరపరచండి ప్రభరచండి భయంను తీసివేసి ప్రభ సంపూర్ణమైన సమర్పణతోని సన్నిధిలో ప్రభన తండి మేము వాక్యం విని గైకొనుటకు ప్రభ మాకు సహాయం చేయండి వాక్యం చెప్పనైన బిడ్డను మీ యొక్క సిలువ పరుచుకోనండి నా తండ్రి ఈ సాయంత్ర కాల సమయం అందు ప్రభాన తండ్రి వాతావరణం ప్రభ ఈ టెక్నికల్ సమస్యలన్నిటినీ మీకు స్వాధీనంలో పెట్టుకొని ప్రభాన తండ్రి మీరే కార్యములు జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు పరిశుద్ధమైన మీ నామంకు సమర్పిస్తూ ఏసయ్యా శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి పాట పాడండి సిస్టర్ సిస్టర్ బయటికి వెళ్ళారు ప్రైజ్ లాంటి బరుతా మీరు వాడండి వాడాలా సరే దేవి నామంలో మీ అందరికి వందనాలు మరి పాటతో దేవిని స్థుతిద్దాం నేను వెళ్ళి మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళి మార్గము నాయసుకే తెలియను శోధింపబడి నమీదట నేను సారను చోధింపబడి నేను సువర్ణమయీ మారను నేను వెళ్ళే మార్గము నాయసుకే కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా గురిలేని తరుణిరువగా నాదరిని నిలిచేవనా ప్రభు గురిలేని తరుణిరువగా నా దరిని నిలిచే ప్రభు నేను వెళ్ళి మార్గము నాగేసుకే తెలియను సోదింపబడి నమీదట నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు అగ్ని నేను నడచిన జ్వాలలు నన్ను కాల్సాలవు అగ్నిలు నేను నడచిన జ్వాలలు నన్ను కాల్ సజాలవు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను విశ్వాస నా పయని సుసనా ప్రభు వసాగుచు పయని సుసమయనా ప్రభు సాతాను సాడిగాలి రే పగ నాయటి నిలిచే వనా ప్రభు సాతాను సుడిగాలి రే పగ నాయదుటే నిలిచే వనా ప్రభు నేను వెళ్ళి మార్గము నాయ సుఖే తెలియను సోదింపబడిన మీదట నేను సువర్ణమయీ మారను నేను వెళ్ళే మార్గము తెలియను ప్రైజ్లాడు సిస్టర్ వందనాలు అందరికి మన మధ్యలో విజయవాస్త అందిస్తారు ప్రైజ్లాడు బ్రదర్ అందరికీ ప్రైజ్ మీ అందరికీ ప్రార్థన చేసుకుంది నమ్మకం తండ్రి ప్రింగుల పిండి రాజ నిపాతలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ యొక్క సాయంకాల సమయంలో మీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్యలో నాకు ఇచ్చిన పాలు పెంపులకై మీకు కొందనాలు అయ్యా కేవలం ఆ యోగ్యనే పాత్రని మీ రక్త ప్రోక్షణ కిందకు నిర్ణయం తెచ్చుకుంటుండగా సమస్తమైన డాగు మీకు ఇష్టం కడగండి శుద్ధి చేయండి అయ్యా నేను కాదు నన్ను మరుగు దేవా అయ్యాను నోటి బారుగా ఉండడానికి కృపణను గ్రహించండి అయ్యా యోగ్యత లేనివాడిని పనికి మాలిన అయ్యా మీ బిడ్డల నిలబడి వాక్యం చెప్పటానికి అయ్యా ఎలాంటి అర్హత లేదు దేవా అయ్యా కృపనుగ్రహించి తండ్రి అయ్యా జాలి చేసుకోమని కరుణించమని అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఈ సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగానూ ఆశీర్వాదకరంగానూ ఉండటానికి కృపనుగ్రహించండి తండ్రి మహిం కలిగిన అయ్యా మీరు హెచ్చించబడాలి మేము తగ్గించబడాలి దేవా అయ్యా మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు కలగాలి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ప్రియంగుల గిణరాజ మేసిలో చాటుకొస్తుండగా జాలి చేసుకొని కరుణించమని అయ్యా మా హృదయాలతోటి మాట్లాడమని నమ్మకమైందేవా అంత్య దినాల్లో ఉన్నాము అయ్యా మీరు ఏదైతే మాతో మాట్లాడాలటానికి అయ్యా వాకును మీరు పెంచమని నమ్మకమైందేవా ప్రియంగుల తండ్రి మమ్మల్ని మీ యొక్క ప్రియంగులను హస్తాలు చెప్పుకుంటూ ఈ సమయాన్ని మీ పాశంజలు ఎత్తు కట్టుకుంటూ సమస్త మనం బాగ్గా చేసింది దేవుని పొందనాలు స్తో తల చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో బ్రతిమాలి అతివేనంత వేడి కొంచె నామ తండ్రి ఆమె ఈరోజు కొన్ని తలంపులు మీతోటి పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు యొక్క కృపను బట్టి కేవలం ఆయన నామ ఘనత ఆయన నామ మహిమ కొరకు మాత్రమే ఈ యొక్క విషయాలు మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో అని ఒక దైవ ఆయన యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసినాడు ఆ తర్వాత వరల్డ్ విజన్ అనేటటువంటి ఒక సంస్థను ఆయన్ని ఏర్పాటు చేసినాడు ఆ తర్వాత సమారిటన్ పర్స్ ఒక సంస్థను ఆయన ఏర్పాటు చేసినాడు ఇవన్నిటి వెనక ఆయన హృదయంలో రగులుతున్నటువంటి ఒక ప్రార్థన ఆయన జీవితం యొక్క లక్ష్యం ఆయన జీవితం యొక్క ధ్యేయం ఒకటి ఉండింది అది ఏంటంటే ఇంగ్లీష్ లో చెప్తాను లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ Something breaks out of love, and God ultimately felt a suggestion in its visions on the idea blockchain, with those things that break the heart of God. As it is ended, it's a reason for people on the hearts of God. The most part is because of life. The most important goal. aims to self- olarak Strength and Imp م错 49 years old టువంటి ఆదరణ నిరీక్షణ లేనిటువంటి కుటుంబాలకి అందేటటువంటి సహాయం వరల్డ్ విజన్ అనేటటువంటి ఒక సామాజిక సంస్థ అట్టడుగునున్నటువంటి ప్రజలకు చాలా దీన స్థితిలో ఉన్నటువంటి ప్రజల్ని పైకి తీసుకురావటానికి పనిచేసేటటువంటి ఒక సంస్థ యూత్ ఫర్ క్రైస్ట్ అనేది యవనస్తులను ప్రభు కొరకు నిలబెట్టేటటువంటి ఒక సువార్థీకరణకు సంబంధించినటువంటి ఒక సంస్థ వీటన్నిటిలో వీటన్నిటి వెనకున్నటువంటి ఈ యొక్క దైవ సేవకుడు తన ప్రార్థన ప్రతినిత్యం చేసేటటువంటి ప్రార్థన ఆయన జీవితం యొక్క లక్ష్యం ఆయన జీవితం యొక్క గురు ఏంటంటే లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ విత్ దోస్ థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే బాధించుద్దో దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే నొప్పించొద్దో దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే పొగలేటట్టుగా చేస్తుందో అటు బట్టి అయ్యా నేను కూడా నా హృదయం కూడా పగిలేటట్టు సహాయం చెయ్యి వాట్ ఏ గ్రేట్ మిషన్ హీ హ్యాస్ ఇన్ హిజ్ లైఫ్ ఎంత గొప్ప లక్ష్యం కలిగినటువంటి జీవితం ఆయన ప్రభు కొరకు జీవించినాడు నన్ను నేను పరీక్షించుకుంటే ఈ రోజు వరకు కూడా నా జీవితంలో ప్రభు కొరకు జీవించేటటువంటి ఒక లక్ష్యం లేదు ప్రార్థనకి వెళ్తాను మీటింగ్లకు అటెండ్ అవుతాను పరిచర్యలకు వెళ్తాను చర్చకి వెళ్తాను ఇవన్నీ చేసేటటువంటి బోధలన్నీ వింటాను ఆయన కొరకు నిలబడి ఆయన కొరకు తీర్మానం చేసినటువంటి ఒక లక్ష్యం ఆయన తీర్మానం చేసినటువంటి ఒక గమ్యం ఆయన తీర్మానం చేసి నిలబడేటటువంటి ఒక గురి నా జీవితంలో లేకుండా పోయింది బహుశా ఇక్కడ నుండి చాలా మందిలో అదే స్థితి ఉండొచ్చు కానీ ఈ యొక్క ద్వారా ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అందరం కూడా పురుకొలపబడుతున్నాం హెచ్చరించబడుతున్నాం లెట్ యువర్ హార్ట్స్ బి బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్ ద వర్ల్డ్ హార్ట్ ఆఫ్ గాడ్ ఏ విష యొక్క హృదయం కృంగిపోతుంది పగిలిపోతుందో అటు విషయాలను బట్టి అయా నా హృదయం కూడా పగిలిపోవాలా నా హృదయం కూడా కృంగాల నా హృదయం కూడా విరగ అది ఆయన యొక్క జీవితం యొక్క సారాంశం లక్ష్యం కొరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విలువతోటి కొనబడ్డాం ఆ బాప్ అదే క్రయం నీ కొరకు నా కొరకు ప్రభు చెల్లించినాడు కానీ ప్రశ్న ఏంటంటే ఎందుకు నా జీవితంలో ఎందుకు మనలో అనేకుల జీవితాల్లో స్తబ్దత ఉంది ఎందుకు అనేకుల జీవితాల్లో ఒక రొటీన్ లైఫ్ లో పడిపోయి ఏదో దేవుణ్ణి గనపరుస్తున్నాం దేవుణ్ణి మయంపరుస్తున్నాం అనుకుంటున్నామేమో కానీ మన జీవితంలో లక్ష్యం లేదు నా జీవితంలో లక్ష్యం లేదు ప్రభు కొరకు నిలబడేటటువంటి ఒక లక్ష్యం ప్రభు కొరకు జీవించేటటువంటి ఒక గురి ఒక గమ్యం ఆ జీవితం యొక్క సారాంశం లేదు విఆర్ టోస్డ్ అబౌట్ ఇక్కడంటే అక్కడ అక్కడంటే అక్కడ ఎక్కడ అంటే అక్కడ అన్ని విధాలుగా చెదరినటువంటి మనసు విఆర్ నాట్ బ్రోకెన్ ఫర్ ద లాడ్ దేవుని కొరకు పగలైనటువంటి హృదయాలు మన జీవితాల్లో చూస్తాం ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం వాక్యం ఏం కాబట్టి దేవుని చెత్త ప్రకారం బాధపడు వారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుని వలను కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిదవ వచ్చి ఆయన పద్దెనిమిదవ వచ్చి విరిగిన హృదయం గలవారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను విరిగిన హృదయం కలిగిన వారికి యహోవా నలిగిన మనసు కలిగిన ఆయన ఆయన రక్షించను ఈ విషయంలో ఇది దావీదుకున్నటువంటి అనుభవం దావీద్ రాజు యొక్క అనుభవాన్ని ఇక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన జీవితంలో ప్రభుని ఎరిగినటువంటి స్థితి ఏంటంటే విరిగి నలిగినటువంటి ఆయన రక్షణ చేసే దేవుడిగా మన జీవితాల్లో విరగొట్టబడినటువంటి ఆత్మ విరగ్గొట్టిబడినటువంటి హృదయాలు లేకపోతే విరగొట్టకపోతే అనేకులకు మనం ఉపయోగపడం రొట్టె అది అట్లనే ఉంటే అది పనికిరాదు తినటానికి పనికిరాదు ఆ రొట్టె ఎప్పుడైతే విరగొట్టబడుద్దో అనేకులకి ఆశీర్వాదకరంగా మారుద్ది ఆ పానీయం ఎప్పుడైతే పారుద్దో అనేకుల యొక్క దాహాన్ని తీర్చేదిగా ఉంటుంది నీవు నేను ప్రభు కొరకైనటువంటి పాణార్పణంగా పోయబట్టానికి సిద్ధంగా ఉండాలి ప్రభు కూడా మన కొరకు పానార్పణంగా పోయిబడిండు నీనా జీవితం కూడా పానార్పణంగా పోయబట్టానికి ప్రభు యొక్క చిత్తం కాబట్టి నీవు విరగ్గొట్టిబడినటువంటి ఆ విరిగిడి రొట్టెగా ఉన్నావా ఎప్పుడైతే ద్రాక్షా చెట్టు నుండి ద్రాక్షాలు తీయబడతాయో వెందే ఆర్ క్రష్డ్ అవి ఎప్పుడైతే వాటిని క్రష్ చేయటం జరుగుద్దో వాటిని ఎప్పుడైతే నూర్పి చేయటం జరుగుద్దో దేర్ స్మెల్ ఒక మంచి వాసన వస్తుంది ఆ తర్వాత వాటి నుంచి ప్రశస్తమైనటువంటి ఒక మంచి రుచి కలిగినటువంటి ద్రాక్ష రసం వస్తుంది అదేవిధంగా రొట్టె వెరగ్గొట్టబడినప్పుడు అనేకులకి పంచటానికి వీలవుతుంది నేనా జీవితం ప్రభు కొరకు ఏం చేస్తుంది వేర్ విష్టండి మన జీవితంలో ఏదన్నా ఒక లక్ష్యం కలిగి ఉన్నామా ప్రభు కొరకు ఒక గురి కలిగి ఉన్నామా ఒక ధ్యేయం కలిగి ఉన్నామా ఆ విరిగిడి రొట్టెగా ప్రభు కొరకు నిలబడటానికి మనం ఇష్టపడుతున్నామా రండి కీర్తనలో నూట ముప్పై నాలు నూట చూస్తాం నేను బ్రతుకాలమంతో నా దేవుని కీర్తించదును క్షమించండి మూడో రచన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు గాయములను ఆయన కట్టువాడు ప్రభు యొక్క మిషన్ ఏంటంటే గుండె చెదిరినటువంటి వారిని ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు గాయాలని కట్టేవాడుగా ఉంటున్నాడు దావి జీవితంలో చూసింది ఏంటంటే దావిదు తన జీవితంలో అనుభవించింది ఏంటంటే ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని లక్ష్యం చేస్తాడు ఆయన తన జీవితంలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరికి నా హృదయం గలవారిని యహోవా ఆసన్నుడు నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించను నీ జీవితంలో నా జీవితంలో నలిగిన హృదయం వీరికి హృదయాలు ప్రభు ఆలక్షం చెయ్యడు కాబట్టి ఎంతవరకైతే నా జీవితంలో నీ జీవితంలో ఆ దీన స్థితి ఆ విరిగిడి స్థితి ఉండదో అనేకులకు మనము ఉపయోగపడం ప్రభు వాక్యం ఏమి సెలవిస్తుందంటే గర్విష్ఠుల్ని ఆయన దూరము నుండి ఇరుగునంట అయితే అనేక సార్లు మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే మన మనసులో మన హృదయాల్లో ప్రభువుని వెదకని స్థితి ప్రభువుని వెదకని స్థితిల్లో ఉంటాం ఆ ఈ పని కదా ఇది నాకు తెలుసులే నేను చేసుకుంటాను ఇది కొనాలి కదా మన దగ్గర పైసలని కొనేద్దాం ఆ ఈ పని చేయాలి కదా నాకు తెలిసి ఇది అచ్చా ఇది ఈ విధంగా జరగాలి కదా ఆ పలానాయన దగ్గరికి పోయి మాట్లాడితే ఆయన ఈ పనిచేసేస్తాడు ఆయనకు మనం ఇది ఇస్తే ఆయన ఇది చేసేస్తాడు రైట్ రేపు పొద్దున మనం ఇదిగో ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇది చేద్దాం ప్రభువు లేనే లేడు ఆయన్ని వెతికేటటువంటి హృదయం ఆయన్ని వెదికేటటువంటి మనసు ఆయన అందు స్థిరపడినటువంటి మనసు మన జీవితాల్లో లేదు ఎందుకంటే అనేక రకాలైనటువంటి విషయాల్లో ప్రభువును మనం విసర్జించే వాళ్ళంగా ఉన్నాం ఆ స్థితి ఏంటంటే అది ఒక రకమైనటువంటి గర్వం నీవు ఈ పనికి అవసరం లేదు నేను చూసుకోగలను ఐ కెన్ డూ ఆన్ మై హోన్ నేను వరకు నేను చూసుకోగలను అది నీ వ్యక్తిగత విషయం కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు లేక ఉద్యోగ లేక పని ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఈవెన్ పరిచర్యలు ఉన్నటువంటి విషయాలు కూడా కావచ్చు వీటన్నిటిలో ప్రభువుని మనము నిర్లక్ష్యం చేసేవారంగా ఆ స్థితిని వాక్యము ప్రభువుని విసర్జించినారు ఆయన వెతికి హృదయం ఆయన మీద స్థిరపడినటువంటి హృదయం లేనప్పుడు అది ఒక రకమైనటువంటి గర్వం ఒక రకమైనటువంటి స్వభావాన్ని మనకి చూపిస్తుంది అది నలిగిన హృదయం కాదు విరిగినటువంటి హృదయం కాదు ఎప్పుడైతే అది నలిగిన హృదయం కాదు విరిగిన హృదయం కాదు దీనత్వం ఆ హృదయంలో ఉండదో ప్రభు యొక్క పనికి మనం పనికిరాం ఆయన దీను లక్ష్య పెట్టును అని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో ఐదు నుంచి ఆరో వచనాలు చూస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక సంపూర్ణ హృదయముతో యహోవా ను నీ ప్రవర్తన ఎంతటి ఆయన అధికారమును కొప్పుకున్నాము అప్పుడు నీ త్రోవలో సరాదమాగుణం అక్కడ ఏమంట రాసిందంటే నీ పూర్ణ హృదయముతో ఒక మాట రెండోది నీ ప్రవర్తన అంతటి ఎందు రెండో మాట ఆయన అధికారం ఒప్పుకో ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాల్లో మనము మన సొంత తెలివిని మన సొంత నైపుణ్యాలని మన సొంత బలాల్ని మన సొంత జ్ఞానాన్ని మన సొంత అనేక రకాలైనటువంటి సామర్థ్యాలని ఇష్టపడతాం కానీ ఆయన చిత్తానికి ఆయనకి లోబడేటటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం కాబట్టి నేను ఆ జీవితంలో ఫలం కనిపించదు ప్రతిరోజు ప్రార్థనకు వస్తాం ప్రతిరోజు మీటింగ్లకు వెళ్తాం ప్రతిరోజు ఏదో ఒకటి వాక్యం వింటూనే ఉంటాము ప్రార్థన చేస్తా ఉంటాము అదొక రొటీన్ ప్రభు కొరకు ఒక లక్ష్యం లేని జీవితం ఒక గమ్యం లేని జీవితం విరగొట్టబడినటువంటి జీవితం ప్రభుకు లోబర్చబడినటువంటి జీవితం ఆ విధేయత లేనటువంటి జీవితం ఆ విరిగిగా ఉండనటువంటి జీవితం ఆ దీనత్వం లేనటువంటి జీవితం ఎప్పుడైతే ఇవి నా నీ జీవితాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటాయో ఇవి చెప్పటానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి కానీ ఆచరణలో చాలా కష్టమైనటువంటి విషయాలు ఇవి ప్రతి చిన్న విషయంలో ఎట్లా ప్రభు మీద ఆధారపడాలా ఎట్ల ప్రభు మీద వైపు చూడాలా ఎప్పుడైతే నువ్వు ప్రతి చిన్న విషయంలో ప్రభు వైపు చూస్తావో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు యూ ఆర్ హంబులింగ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ టు ద లార్డ్ అండ్ సేయింగ్ లార్డ్ ఐ కాన్ డూ ఇట్ యూ డూ ఇట్ నా జాతకా దేవ నువ్వు చేయి అది తగ్గింపబడినటువంటి జీవితానికి ఉన్నటువంటి పునాది అందుకని నీ వాక్యం చే నీ పూర్ణ హృదయంతో రెండోది నీ ప్రవర్తన అంతటి ఎందు ఇస్ నథింగ్ లెఫ్ట్ ఏదో ఒక కోణాన్ని వదిలేశారు మిగతా కోణాలు మాత్రమే ప్రభు యొక్క సన్నిధికి తీసుకురావాలా ఆయన యొక్క చిత్తానికి కిందకి తీసుకొని కాదు నీ ప్రవర్తన అంతటి నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే అవి చేస్తావో వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నేత్రోలు సరాలం చేయబడతాయి వాక్యాన్ని ఎరిగిన వాళ్ళమే కానీ వాక్యాన్ని నా జీవితంలో మన జీవితాల్లో ఆచరించడానికి ఇష్టపడం తర్ఫీదు చేయం వి డోంట్ ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీ ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ని నేను ఆ జీవితంలో పని చేయటానికి వి డోంట్ ఎక్ససైజ్ దట్ తర్ఫీదు చేసుకోము దాంట్లో కాబట్టినాత్రలు అన్సక్సెస్ఫుల్ గా ఉంటాయి ఒక ఆత్మ కూడా మన జీవిత పక్కన ఉన్న వాళ్ళు ఎవరు రక్షించబడలేదు మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో మనము వాళ్ళకు అనుకూలంగా బ్రతుకుతాం ప్రభువుకు సాక్షులుగా ఉండలేం అనేక విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కుటుంబ విషయాల్లో పరిచరీ విషయాల్లో ఓటమి ఈ విషయాలన్నిటిలో పతనాలు అన్నీ చేస్తున్నాం కానీ ఎందుకు ప్రభువా ప్రశ్న ఈ ప్రగట్టు ఇష్టం లేనటువంటి ఒక రొట్టెగా ఉంటున్నాం ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి అధికారానికి నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ప్రవర్తన అంతటి ఎందు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవట్లేదు కొన్ని విషయాలకు మాత్రమే మనముడ్ లైక్ టు గివ్ ఏ ఒబీడియన్స్ మిగతా విషయాల్లో నా సొంత జ్ఞానం నా సొంత తెలివి నా సొంత నైపుణ్యం నా సొంత నెట్వర్క్ నా సొంత డబ్బు నా సొంత తెలివితేటలు నాకున్నటువంటి పరిజ్ఞానం ఐ కెన్ యూజ్ ఇట్ ఏదైనా కష్టమైన పని ఉందనుకోండి దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం కానీ వాక్యం అట్లా చెప్పట్లేదు వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ప్రతి చిన్న విషయంలో కూడా పేస్టెంట్ సీ దట్ లాడ్ ఈస్ గుడ్ ఆయన నమ్మకరించి వారు కూడా సిగ్గుపడరంట ఇవన్నీ వాగ్దానాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటే దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ గాడ్ వాంటెస్ టు టీచర్స్ ఇన్ ఎ వెరీ స్మాల్ వే ఎంతో ఎంతో అనేక విషయాలను మనకి ఆయన నేర్పించాలని కానీ వి డోంట్ హ్యావ్ దట్ హార్ట్ మన జీవితాల్లో ఈ వాక్యం తెలుసులే ఆయన ఆ వాక్యం తెలుసు ఏం చెప్పాడు ఈ రోజు ఆ ప్రార్థనకు పోయించాం ప్రార్థన చేసుకున్నాం పడుకున్నాం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ లైఫ్ అట్లా జరుగుతూనే ఉంది అంతే ఉంది కానీ పునాది స్థిరపడలేదు వి డోంట్ హ్యావ్ ఎ ఫౌండేషన్ టురప్ అండ్ లిప్ ఫర్ ద లాట్ ఈ యొక్క భక్తుని జీవితం గురించి మాట్లాడితే That's why I say that. Let your hearts be broken with those things that break the heart of God. What a goal he has. That's why I want you to be the most part of your life. If you have a great life, you can say that you don't want to break yourself. ఆశీర్వాదకరంగా ఉండవు ఒక ఫ్రెండ్గా ఉంటావు ఒక విశ్వాసిగా ఉంటావు ఒక మంచి సహపాటి సహపాటి విశ్వాసిగా ఒక సంఘానికో ఒక కేబిపిఎంకో లేకపోతే ఇంకొక దానికో ఒక గ్రూప్ లో ఉండేటటువంటి ఒక యాక్టివ్ మెంబర్గా మిగిలిపోతావు కానీ ఆశీర్వాదంగా ఉండవు ఎందుకంటే ఆ మేరకు గొట్టబట్టానికి జీవితం ప్రభు ఈరోజు నా హృదయంతో మీ హృదయాలతోటి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు కెన్ బి బిఏ బ్రెడ్ దట్ willing to be broken, which will be a blessing for many. <speaking> in the first time, every person dies. A million people die. And in the third quarter, they die every year. They don't know the Christ. They don't have a broken heart in their life. Do you have a contrite spirit? That broken heart for them? When they say that, they don't have a broken heart. ఆయన హృదయం విచారం నిండేదిగా ఉంటుంది ఆయన హృదయం ఎంతో వేదన చెందేది వీ డోంట్ హ్యావ్ దట్ హార్ట్ మూడు కోట్ల మంది చచ్చిపోతారా ప్రభు లేకుండా చనిపోతున్నారా ఓకే మనం ప్రార్థన చేద్దాంలేండి ప్రార్థన చేద్దాం వాట్ ఇస్ దట్ ఆ భారం హృదయం నశించిపోయి ఆత్మ ప్రభు కొరకు నిలబడేటటువంటి హృదయం వీ హ్యావ్ దట్ దింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఏ ఏ విషయాలను బట్టి ప్రభు యొక్క హృదయం నొచ్చుకుంటుందో వాటి కొరకు నీ హృదయం కూడా నొచ్చుకునేదిగా ఉందా ఆర్ యూ ఏబుల్ టు స్టాండ్ ఫర్ ద లాడ్ ప్రభు కొరకు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నావా ఎవరు ప్రభు యొక్క హృదయాన్ని పగలబెట్టే వాళ్ళుగా ఉంటారండి ఒకటి ఇంతవరకు వారి యొక్క పాపాల విషయంలో ప్రాయశ్చిత్తం ప్రభు యొక్క ఆయన పాశానిధికి వచ్చి ఒప్పుదల క్షమాపణ పొందిన వాళ్ళు వ్యతిరేకంగా జీవించే వాళ్ళని బట్టి ప్రభు యొక్క హృదయం నొచ్చుకునేదిగా ఉంటుంది ఎంతమంది అయితే విశ్వాసులు వాక్యం తెలిసి ఎంతమంది అయితే ప్రజలు విశ్వాసులు సమయం కొద్దిగా ఉంది ప్రభు రానయన్నాడు చాలా పని ఉంది మిగిలి చేయలేకపోతున్నాము సమయం కొద్దిగా ఉంది సమయం చేజారిపోతుంది ఆ భారం ఆశక్తి ఆ విరిగేటటువంటి హృదయం లేనప్పుడు ప్రభు యొక్క హృదయం బాధపడేదిగా ఉంటుంది ప్రజలు తమ తమ సొంత ఆలోచనలతోటి తమ సొంత నిర్ణయాలతోటి దేవుని బిడ్డలే విశ్వాసులే రక్షించబడిన వారే ఒక రకమైనటువంటి స్తబ్దతలో ఉన్నప్పుడు ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఇచ్చేటటువంటి సమయాన్ని ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలని అన్నిటిని అనుభవిస్తూ ఆయన కొరకు ఎదగలేని ఫలించలేని ఒక స్థితి ప్రభు యొక్క హృదయాన్ని గాయపరిచేదిగా ఉంటుంది అటువంటి వారి ఆయన హృదయం పగిలేదిగా ఉంటుంది డు యూ హ్యావ్ ద థాట్ ఫర్ ద లాట్ ఏ ప్రజలైతే అవసరతల్లో అక్రతల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారి హృదయం చెలించదో అడుక్కునే వాళ్ళు వికలాంగులు అనాథులు దిక్కులేని వారు రకరకాలైనటువంటి వ్యాధులతో బాధలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్న వారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎప్పుడైనా ఎండి చూడండి తెలుస్తుంది ఈ గో టుజెన్స్ అండ్ సీ వాట్ ఇట్ ఈస్ ద బ్రోకెన్ లైఫ్ ఈస్ ఒక వెరగొట్టబడినటువంటి జీవితం ఎట్టుంటుందో తెలుస్తుంది ఇటువంటి ఆధారం లేకుండా రోడ్ల మీద ఉండి అసలు నిలవట స్థలం లేక ఆకలి డబ్బుతో కలిగి ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో వాట్ ఈస్ దట్ బ్రోకెన్నెస్ డూ యూ ఎక్స్పీరియన్స్ దట్ బ్రోకెన్నెస్ ఇన్ యువర్ హార్ట్ టుడే విచ్ బ్రేక్ దట్ హార్ట్ ఆఫ్ గాడ్ ఈ యొక్క ప్రజల లిస్ట్ లో కనుక నీవు నేను ఉంటే నేనైతే ఉన్నాను మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయం ఏ హృదయాలైతే విరగొట్టిబడినటువంటి హృదయాలు ఉన్నాయో ఆ హృదయాలని దేవుడు వాడుకుంటాడు నీ యొక్క హృదయాన్ని విరగొట్టబట్టానికి ఒక రొట్టిగా ఒక పానార్పణంగా కొరకు జీవించేటటువంటి ఒక కార్యం కొరకు ప్రభు కొరకు నిలబడటానికి మనం ఇష్టపడతామా ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవచ్చిన ఒకసారి చూస్తాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఏడవనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని యశ్ ప్రభు యొక్క సాక్ష్యం ఇది ఆ విధ సాక్ష్యం చూశాము ఇక్కడ యశప్రభు యొక్క సాక్ష్యం శరీరధారి అయ్యాని ఈ లోకంలో ఉన్న దినాల్లో మరణం నిరక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిను ఆయన దేవుని కుమారుడు నేనా జీవితంలో ఈ ప్రశ్న వేసుకుంటే where we stand ever gurinchi rodistunnam ee ever gurinchi naa jeevitham nee jeevitham viragottabadeyadiga undi nee chintupakala ani chuttupakalu unnatuanti anilu gurincha nee kutumbamlo nasinchipothunattu ante aatmalu batta prabhu ki samarpinchukoneattuanti jeevithalnu batta prabhu naama nergi aayniki vedrikangaa jeevisthunattuanti vishwasakutumbaalnu batta evarunu batte nee hrudayam pagilediga undi if you don't have that heart to be broken furthermore then you will not be used అది వాడదగేటటువంటి హృదయం కాదు ఈరోజు నాతోటి మీతోటి ప్రభు మాట్లాడుతున్నాడు చూటిగా డూ యూ హ్యాపీ మిషన్ ఫర్ ద లాడ్ స్టాండప్ ఫర్ ద లాడ్ మై గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మకమైన తండ్రి ప్రెంగులు గిన్ రాజా నిపాదాలు కొందనాలు స్తోత్రాల స్థితి చెల్లించుకుంటున్నాం అయ్యా నాతోటి మాతోటి ఒక విరిగిడ్డ రొట్టిగా ఉండటానికి మీరు మమ్మల్ని కోరుతున్నారని పానార్పణంగా పోయి ఉన్న సిద్ధంగా ఉన్నటువంటి వారిగా మమ్మల్ని తయారు చేయడానికి ఇష్టపడుతున్నారని అయా విరిగి నలిగినటువంటి హృదయాన్ని మీరు వాడుకుంటారని అయా దినత్వం కలిగినటువంటి హృదయాన్ని మీరు అయా ప్రేంగులు తండ్రి అయ్యా మీరు వాడుకు అంతటి ఎందు మీ అధికారానికి మేము ఒప్పుకున్నప్పుడు పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెతికినప్పుడు అయ్యా మిమ్మల్ని వెతుకటుకు మా హృదయం మా మనసులు స్థిరపడినప్పుడు అయ్యా మీరు మా జీవితాల్లో కార్యాలు చేస్తారని అయ్యా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు లెక్కలేని సార్లు అంతా తెలిసి పోగొట్టుకునేటటువంటి జీవితాల్లో ఉంటామేమో దేవా మీకు నిలబడేటి రాను వారిగా మమ్మల్ని స్థిరపరచమని అయా మమ్మల్ని బలపరచమని మేము వైపు చూస్తున్నాం తండ్రి అయ్యా ఈ లోక విషయాల్లో పడి అయ్యా ఏదో రుటీన్ లో ఉండి అయ్యా మమ్మల్ని మోసం చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నామేమో అయ్యా మా హృదయాలను పరీక్షించండి దేవా అయ్యా చేరిన ప్రతి హృదయాలు అయ్యా మా పతనాలు మా ఓటములు మా యొక్క స్థితి మీరు బహుగా ఇరిగిందేడు తండ్రి అయ్యా దర్శించరా అయా లేవనెత్తరా తండ్రి అయ్యా ఈ యొక్క సమయం కొరకు అయ్యా ఈ అంత దినాల్లో అయ్యా నమ్మకమైన తండ్రి విశ్వాసిగా ఒక క్రయం చెల్లించబడినటువంటి ఒక దాసుడుగా దాసురాలిగా అయ్యా ఏ రకమైనటువంటి పాత్ర మేము పోషించాలో అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి అయా మేము వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి అయ్యా నమ్మకమైన తండ్రి కొత్త విస్తారంగా ఉండగా పని వారి కొరకే మీ వైపు చూస్తున్నాం తండ్రి లేవనెత్తన్న తండ్రి అయా నమ్మకమైన తండ్రి నశించిపోతున్న ఆత్మలను బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాం నా దేశంలో అనేక కోట్ల మంది ప్రజలు మీరు ఎరుగుకనే మిమ్మల్ని ఎరుగుకనే ఆ సిలువు కార్యాన్ని ఎరుగుకనే నశించిపోయే వారిగా ఉండగా వారిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి అయా ప్రబలుతున్న విగ్రహారాధన బట్టి రోధించే వారంగా అయా ఈ దేశం యొక్క రక్షణ కొరకు రోధించే వారంగా అయా ప్రేంగుల తండ్రి నమ్మకమైన దేవాహు ఉజ్జీవం కొరకు ప్రభుపాసనదులో గోజాడే వారంగా ఉండటానికి లేవనెత్తరా తండ్రి ప్రెంగుల తండ్రి ఏ విషయాలను బట్టి మీ హృదయం పగిలేదుగా విచారించేదిగా అయ్యా ఏ విషయాలను మీ హృదయం విరుగ్గొట్టే బడేదిగా అటు విషయాలను బట్టి కూడా అయ్యా విరుగొట్టబట్టడానికి ఇష్టపడే వారంగా ఉండటానికి సహాయం చేయరా ప్రెంగుల తండ్రి అనేకులు వికలాంగులు అనాథులు దిక్కులేని వారు అయ్యా ఆకలి దప్పులతోటి ఉన్నవారు నిల్వ స్థలం లేకున్నవారు నిరాశ్రయులు తండ్రి స్త్రీలు వృద్ధులు పిల్లలు అయ్యా ప్రింగులు తండ్రి శ్రమల్లో హింసల్లో బాధల్లో చెరలో బంధకాలం నుంచి వెళ్తున్నవారు అయ్యా ప్రేంగలు తండ్రి కుదరని రోగాలతోటి అయా మరణశైలలో ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్నవారు ఇటువంటి ఆశ్రయం లేని అయ్యా ప్రేంగులు తండ్రి మైంగలికి వారిందరినీ చూసినప్పుడు అయా విరిగే హృదయాలుగా అధీనత్వం మాకు నేర్పించరాత మా పూర్ణ హృదయం తింటే మిమ్మల్ని మా ప్రవర్తన అంతటి మీకు మీ అధికారంకి ఒప్పుకునే వారంగాను అయా అధీన హృదయం మాకు అనుగ్రహించరాత రెండు తండ్రి యొక్క దేవా మా యొక్క ఆత్మీయ బట్టి మా యొక్క ఆయా జీవితాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరతలను బట్టి మీ వైపు చూస్తుండగా జ్ఞాపకం చేసుకునే కృపను అనుగ్రహించమని మీ కృపకాయ మీ దాయికాయ మీ కందనాలు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటాం మిమ్మల్ని హెచ్చిస్తే మీ నామాన్ని గణపరిస్తే మా ఆ రక్షకుడు మా ప్రభు అనే శ్రీ క్రీస్తు వారి పరిశుద్ధి నాముడు ప్రతిమాలు కొంచెం మనకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా సాక్షాలు వంచుకోవాలంటే వంచుకోవచ్చు లేదు లేదంటే ప్రేరకు ఇష్టమైనా ఉంటే చెప్పండి ప్రే సా సాక్షాలు ఉంటే వంచుకోవచ్చు ఎవరైనా టైం ఉంది కొంచెం మనకి ఇంకా పది నిమిషాలు టైం ఉంది లేదంటే ప్రేరీకిష్టండి సాక్షాలనే చెప్పండి ఏదైనా చెప్పండి బ్రదర్ సమీల్ బ్రదర్ ని దేవుడు బాగు చేసి కానీ ఇంకా మొత్తమైన సంపూర్ణంగా మారాలి సేవలో వాడబడాలియల్ బ్రదర్ సరే సార్ అన్న పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవ కృపా కనికరము తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమ స్వరూపివి కరుణా సంపన్నుడవు దయా దాక్షిణ్యుడవు ధవలవర్ణుడవు రత్నవర్ణుడవు అతి సుందరుడవు అతి కాంక్షణీయుడ నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు దేవ ఇదిగో నా దేవ నా తండ్రి ఎంతవరకు నాయన తండ్రి మీ యొక్క దాసుడు ద్వారా ప్రభ మీరు మీ యొక్క వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు దేవా దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఆయన మా జీవితంలో మేము కూడా నాయన విరగొట్టబడేవారిగా విరిగి నలిగిన హృదయం గలవారుగా నాయన తండ్రి నా ప్రభువాన్ ఆయన మాకంటూ ఒక గురి ఒక లక్ష్యం కలిగిన ఆయన నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించే జీవితం మాకు దయచేయండి అలాగే నా తండ్రి నీ సన్నిధికి ఉన్నాం ప్రభు అీ పాదయద్దకు వస్తున్నాం ప్రభు తండ్రి దేనిని గురించి కూడా చింతపడకుడు కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయమన్నావు తండ్రి ఇదిగో నా దేవా తండ్రి సమూయల్ బ్రదర్ గురించి నాయన తండ్రి నీ సమితికి వస్తున్నాం ప్రభు నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభావ ఆశ్రయించు వారందరినీ నువ్వు కాపాడే దేవుడవు నాయన నిన్ను ఆశ్రయించిన వారందరూ నైనా సంతోషముగా ఉంటారన్నావు దేవ కాబట్టి నా యుద్ధకొచ్చు వారిని నన్ను ఏ మాత్రము కూడా నువ్వు త్రోసివేయని దేవుడవు ప్రభు కాబట్టే సమయలు బెదరు గురించి ప్రభు తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభు నీ వద్దకు వస్తున్నాం ఇంతవరకు నా తండ్రి ఆ బ్రదర్ని నాయన మీ కృపలో నాయన తండ్రి భద్రపరిచి కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన తండ్రి ఒకప్పుడు నాయన నీ కొరకు గొప్ప సాక్షిగా సేవ చేసిన వ్యక్తి ప్రభు తండ్రి అలాంటి వ్యక్తిని మరలా నాయన మీరు నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం దేవా సమయలు బెదరకున్న ప్రతి బలహీనత నుండి నాయన ప్రతి బంధకముల నుండి నాయన ప్రతి కట్ల నుండి నాయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవ సంపూర్ణమైన విడుదల నాయన సంపూర్ణమైన స్వస్థత నాయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో తనకి కలుగునుక దేవా తండ్రి ప్రభు తనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తన చుట్టూ ఉన్న ప్రతి చీకటి శక్తులను దురాత్మ శక్తులను ప్రతి దుష్టాత్మల నాయన నజరేడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి వాటిని అణిచివేస్తున్నాం దేవా వాటి నుంచి విడుదల కలిగిస్తున్నాం ప్రభావ దానిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ఆ యొక్క బ్రదర్ బ్రతుకు దినములంతానైనా మీరే కృపాక్షేమములు దయచేయండి తనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈ శ్రమలో నుండి ఈ కష్టముల నుండి అయ్యా తండ్రి తన కలిగి ఉన్న పరిస్థితులు నుండి విడిపించి మరలా తండ్రి తను లేచినైనా నీ పక్షమున నిలబడి మరలా ఒకప్పటి వల్లే తండ్రి తన సేవ చేయులాగునా ప్రభా మీరే సహాయం దయచేయండి ఆ రీతిగా మీ విశ్వాసంలో బలపరచండి దేవా తండ్రి ఆ రీతిగా మీ యొక్క ఆత్మతో తనను నింపండి అభిషేకించండి ఆ రీతిగా తండ్రి మీ కొరకు గొప్ప సాక్షిగా నేను నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీనైనా తండ్రి మీరు జ్ఞాపకం ఉంచుకోండి వాళ్ళందరినీనైనా మీరే సర్వసత్యంలో నీకు నడిపించండి అయ్యా తండ్రి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీనైనా మీరే ప్రార్థన జీవితము ఎడతెగక మానక విసుక నిత్యము ప్రార్థించుటకు సహాయం దండి కుటుంబ సభ్యులందరినీనైనా మీరే విశ్వాసంలో బలపరచండి ఇదిగో నా దేవ నా తండ్రి నీ దాసుడు నీ దాసురాలు ప్రభా నా తనల్ బ్రదర్ గ్లోరియాక ద్వారా తండ్రి మీరు అక్కడ పరిచర్య నడిపిస్తూ నాయనా అక్కడ సమూయల్ బ్రదర్ పట్ల నువ్వు చేసిన యొక్క గొప్ప మేలును బట్టి నువ్వు చేసిన యొక్క కార్యమును బట్టి దేవ నీకే వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటూ హరితిగా నాయన యొక్క సమయల్ బ్రదర్ గురించి నాయన నాయన మీకు నాయన మీక యొక్క దయగలిగిన అస్తములకు అప్పగించుకుంటూ నాయన యొక్క ప్రార్థనకు జవాబు పొంది ఉన్నామని సంపూర్ణముగా ప్రభువా. నీ అందు నమ్మి విశ్వాసం ఉంచి దేవ నీకే వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో దేవా నీకు ప్రార్థించిన ఆయన నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్లాడ్ అన్న ఇంకేముందే చెప్పండి ప్రారంభ అంశాలు ఉన్నాయా లేకపోతే సాక్ష్యాలు ఏమైనా ఉంటాయి చెప్పండి ఫస్ట్ దూరా బ్రదర్ ఫస్ట్ దూరా బ్రదర్ బ్రదర్ ప్రైజ్ డానియల్ బ్రదర్ కోసం ప్రారంభం చేయండి ఆ బ్రదర్ కి జ్వరం తక్కువ దేవుడు ముట్టి స్వస్థపరచాలా చేయండి ప్రారంభం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ తల్లి ప్రమూత్రపు కలిగిన మా దేవ మృదనమైన అత్యున్నతమైన అతిశ్రేష్టమైన ఆమెను బట్టి స్తోత్రంలో స్థుతులు చెందిస్తున్నాం ప్రభుత్వం ఈ సాయంత్ర కళ సమయంలో ఈ సన్నిధిని బట్టి ప్రతి దాసుని ప్రభావ మీ స్త్రీ చోటు మరుగుపరుచుకున్న తర్వాత మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది అనుగాలు చెందుతున్నా తండ్రి నాన్న ఈ సాయంత్ర కల సమయంలో నా తండ్రి ప్రభావం ఎంతో వచ్చే సన్నిధిలో మొదడుతున్నాను తండ్రి బిడ్డనైనా ఇప్పుడు మీ ల్యాప్ట్రండ్ చేసుకునండి తండి మీ గాయపడిన ఆశ్చర్య పెట్టండి కాపాడు అధికారి మొదలుపున వరకు తోగా మీరు ఆయన ముక్తి తాకి సంపూర్ణ స్వస్థతను గ్రహించండి ఏసీ ప్రిస్తు నామంలో అభ్యర్థికి సంపూర్ణ స్వచ్ఛత విడుదల ప్రకటిస్తున్న తోగా మీరు గొప్ప కార్యం జరిగించండి నేను ఎక్కువగా బలపరచండి మీ సాక్షిగా లేవనెత్తండి కుటుంబం కూడా శాంతి సమాధానం నెమ్మదా గ్రహించండి తండ్రి అభ్యర్థికి మీరు తోడుగా ఉండండి చేసే కళ్ళ ముట్లో తోడుగా ఉండండి మీకు కలిసి వండి కాపునాలు కుటుంబం ప్రతి ప్రవార్త్మిక విశ్వాసం మరింత బలపరచండి ప్రతి అవసరం తీర్చండి తండ్రి ప్రభుత్వా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందుతున్నా తృప్లెయించమని ప్రార్థిస్తుంది మీరు ఎత్తుగా ఉండమని కృష్ణ చూపించడం ఇంతవరకు మీరు మా పక్షంగా వచ్చిన మీకు వేలాది వందనాన్ని స్తోత్రాన్ని ప్రతిజ్ఞ ఫీల్ చెప్పి వేసి ప్రీస్తే పరిశీధన మిమ్మల్ని ప్రార్థించున్నాం థ్యాంక్ యూ ప్రజలకి విశ్వ ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును కాక అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు కామెండ్